సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ కృప కనిప తండ్రి మహోన్నతులకు దేవ మహిమ సరీపకు తండ్రి నీకు అన్నా లేసయ గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలప్పులు నిలబెట్టుకున్నైనా దివారా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఇక నూతన దిను మాకు అనుగరించిన ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం అయినా గొప్ప కృపను మాకు అనుగరించి నడిపించండి నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించను ప్రభావ నడిపించడంతో ఆదిష్ట బలపరచని ప్రభా నా దేవ ఈసు తండ్రి మీరు అక్కడ తండ్రి ఈశ్వ్రభ దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా ఎంతో భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా ప్రతి దశలో మీరు మమ్మల్నిపిస్తున్న విధాన్ని బట్టి నీకు వంద ఇసుప్రభ మా కలిగిన వాటిని గట్టిగా మేము పట్టుకోవాలి చివరి వరకు ప్రభావ మీకు మీకు సాక్ష్యం ఇవ్వాలా మీకు నీతి సత్య మేము అనేది ప్రకటించాల ప్రభావించిన పరిచర్ మేము సంపూర్ణంగా మేము కొనసాగించుకోలే మీరు సాయపడండి మీకు నూతనమైన పశుధాప అభిషేకంతో నింపబడాలా నడిపించబడాలా ప్రభావ ఆ నీకులకు మీ సత్యాన్ని ప్రకటించాలా ఆ నీకులు ప్రభావ వాళ్ళ హృదయాలు ప్రభావ ఆసక్తిని కలిగించేలాగిన ప్రభావ ఆయన మీ వాక్యం చేత ప్రతి బిడ మీరు బలపచ్యం అంతా ఆదిష్టం మాట్లాడండి ఆర దో మీరు మైం పొందని ప్రభావరాని బిడతా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలను కొంచెం నెట్వర్క్భా తండ్రి మీకు కంట్రోల్ తీసుకున్న ప్రభావ మీ ఆత్మకార్యం జరిగించి నాదివ నా ప్రభావం ప్రతి వాక్యభ మీ ఆత్మ చేత ఇంకా బలపచ్చని ప్రభావ స్థిరపరిచి వాక్యంలో సంపూర్ణంగా మేము సంపూలకు సాగి ముందుకు పోవాలేస ఒక దశ నుంచి ఒక దశ మేము ఎదుగుతూ ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీరు ఆ ప్రభుత్వం అన్న చిధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధ్యక్ష నామ తండ్రి ఆమె ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమగణతకు అరుహుడవు నీవే నా దైవము మహిమగణతకు అరుహుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తి మాస్తులకూపాత్రుడా ఆరాధనానికే ఆరాధనానికే ఆరాధనా నీకే ఆరాధనానికే ఆరాధనాస్తు ఆరాధనా ఆరాధనానికే ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిల్లిచ్చినావు యహో వైరే చూచుకొను ఏహో వైరే చూచుకును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనాస్తుతి ఆరాధనం ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు ఏహో వారాఫ స్వస్థపరచును ఏహో వారాఫ స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే ఆరాధనా నీ ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్రాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీ ఆరాధ నీకే మహిమ గణతకు అరుహుడవు నీవే నా దైవము మహిమ గణతకు అరుహుడవు నీవేన దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మాస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే aaradhana nike aaradhana nike aaradhana nike నీకే ఆరాధనా స్రాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే హరే చిన్నగా వాక్యం చూసుకుందాం మనం ఎవరికన్నా ప్రేరేపణి చెప్పవచ్చు లేకుంటే నేను చెప్తాను వాక్యం ప్రార్థం చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ కృపమైన నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకోవటం అయినా మహోన్నతులకు దేవ నీకే స్థుతులు స్తోత్రమైనా గొప్ప దేవ ఇక మధ్య కన్న సమయంలో ప్రభావ ఇక సమయం మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా నీకు వర్ణాలి సమస్త ఘనత మహిమ నీకే ప్రభా నా ఇంకొక ధన్యత మీరు మాకు అందరికీ అనుగ్రహించినందుకే నీకు వందాలు ప్రభా ఈ లోకంలో ప్రభా ఇక ధన్యత ఎంతో మందికి మీరు మాకు ఇచ్చినారు ప్రభా నీకు ఈ సమయంలో ప్రభావ తండ్రి ధన్యత ప్రతి ఒక విడ పొందుకోలేగన సహాయపడండి మీ వాక్యమే ధ్యానిస్తున్న ప్రభావ మీకు నూతనమైన పరుశురాత్మ అభిషేకంకు అనుగ్రహించండి నా దేవ మీ ఆత్మచిత్రము నడిపించండి మీ వాక్యమాలు పెట్టండి ప్రభావ నా దేవ వాక్యంలోని సత్యం గ్రహించలాగన మాకు ఆత్మీయత నిప్పండి మారుదేలు తెరవండి ప్రభావ ఇక అంత్య దినంలో ప్రభావ మీరు ఆకటి దినాల మీద ఉంటున్నాం ప్రభావ నా తండ్రి ప్రతి దశలో మేము జాగ్రత్తగా మీ కొరకు జీవించాలా మాకు అప్పగించిన పరిచర్ని మేము సంపూర్ణంగా మేము ముందుకు తీసుకుపోయి బిడ్డలకు మమ్మల్ని తయారు చేయంపు ప్రభావా నైనా ఇసు ప్రభావ యుగత సమాప్తిలో ప్రభావ ఎంత భయంకరంగా ఉంటే కాలంలో ప్రభావ అభ్యంతర పడతారన్నందుకు ప్రభావ ఒకరినొకరు అప్పగించుకుంటుందంటే ప్రభావ నైనా ఇసు ప్రభావ అనేకు రక్షణ పోగొట్టుకుంటున్నది ప్రభావ మీకు కలిగిందని గట్టిగా పట్టుకోమన్నారు ప్రభావ గొప్పదేవాలంటే కాలంలో మేము ఉంటుంది కదా ప్రభావ రీతిగా ముందుకు వెళ్ళాలో మీరే మాకు సహాయకులు నడిపించి మీ వాకింగ్ చేతి మమ్మల్ని బలపరిచి ఇంకా సంపూర్ణంగా మేము ముందుకు పోయే బిడ్డలుగా తండ్రికి మీ వాక్యం ధ్యానిస్తుందిగా ప్రభావ మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రశాంతి యూధా పత్రిక యూధాపత్రిక మొదటి అధ్యాయం నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానిస్తాము ఇక్కడ మొదటి వచ్చినంలో యేసు క్రీస్తు దాసులను సహోదరును నైన యూధ తండ్రి అయిన దేవుని అందు ప్రేమింపబడి క్రీస్తు యేసునందు భద్రము చేయబడి పిలువబడిన వారే పిలువబడిన వారికి శుభమని చెప్పురాయనడి చూడండి ఈ యాకోబు అనే దేవుని బిడ్డ అంటే యాకోబు అంటే ఎవరంటే యాకోబు సహోదరుడు ఆయన యోధ ఏసు ప్రభు సహోదరులు ఆత్మీయ మనం ఈ లోకంలో చూసినప్పుడు ఈలో ఇద్దరు ఎవరంటే ఏసు క్రీస్తు దాసులు ఉన్నప్పుడు ఏసు దాసులు అన్నప్పుడు ఏసు ప్రభు ఆయనే దేవుడు ఆయనే సర్వశక్తి దేవుడు ైతే వాళ్ళు తీసుకున్నారో ఆ రీతిగా ఆ దేవుని సహోదరుడు యూధ అంటే యాకోబు సహోదరుడు అన్నప్పుడు యూధ ఒక నిమిషం లేదు యూధ యాకోబు సహోదరుడు యూధ తంది అయిన దేవుని ఎందు ప్రేమింపబడి అంటే దేవుని ప్రేమింపబడి ఏసుక్రీస్తు నందు భద్రం చేయబడి అంటే వీళ్ళంతా దేవుని ప్రేమలో ఉన్నవా గొప్ప సేవకులు అన్నట్టు ఆ కాలంలో శిష్యుల కాలంలో ఎంతగానో ప్రభులు ఆసక్తి కలిగిన వారు దేవుని సువార్తను ఎంతో ధైర్యంగా ప్రకటించిన వాళ్ళు కాబట్టి ఆయన రాస్తున్న ఒక పత్రిక అంటే ఆయన పరిచయం చేస్తున్నాడు ఈయన ఎవరు అనేది కాబట్టి ఆయన ఆత్మీయ జీవితంలో ఎన్నో విషయాలు చూడగలిగినాడు కాబట్టి వాటన్నిటిని మనం చూసినప్పుడు ఈ చివరి కాలంలో అంత్య దినముల గురించి రాయబడింది కాబట్టి ఆ అంత్య దినములో ఎట్లా మనుషులు జీవిస్తారో మనం ఏ రీతిగా ఉండాలా అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్నో విషయాలు చాలా ఒకటే అధ్యాయం కానీ చాలా ముఖ్యమైన వాక్యాల ఉంటాయి కాబట్టి మనం ఎట్లా ప్రార్థన చేయాలని ఉంటుంది అక్కడ అంత్యకాలంలో భక్తిహీనలో దురాసలు చెప్పుకుని ఎంతోమంది నడుచుకుంటారు కాబట్టి కాబట్టి మీకు ముందే జ్ఞాపకం చేయబడ్డు కాబట్టి ప్రకృతి సమయమైన మనుషులు ఉంటే వాళ్ళు భేదములు కలుగు చేస్తారు అంటే ఈ లోకంలో ఆ రీతికి ఉంటుంది కాబట్టి మీరు మటుకు మీరు విశ్వసించిన దాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని కట్టుకుని పరిశుధాత్మను ప్రార్థన చేయతూ నిత్య జీవనకు మన ఆయన ప్రేమలో దేవుని ప్రేమలో కనిపెట్టుకొని కాచుకొని చివరి వరకు మనం ఉండాలా ఆ ప్రేమను చివరి వరకు ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆ ప్రేమలో నిలిచి ఉండాలా మనం జాగ్రత్తగా జీవించాలా అనే విషయాలు ఇక్కడ రాయబడుతున్నాయి అయితే మీకు కనికరమును సమాధానము ప్రేమ విస్తరించును గాక హలలుయా చూడండి కనికరం ఉండాలా మనకి సమాధానం ఉండాలా ప్రేమ ఉండాలా ఈ మూడు ఇది చాలా ముఖ్యమైన కాబట్టి ప్రతి ఒక్కరు పట్ల మనం కనికరం చూపించాలా ఎందుకంటే ఆయన ప్రేమ ఉన్నప్పుడే మనలో కనికరం ఉంటది ఏసు ప్రభును చేత ప్రేమింపబడిన వాళ్ళు ఎట్లా ఉండాలా అనేది యోధ తన ఆత్మీయ జీవితంలో ఆయన మీకు కనికరము తర్వాత సమాధానం ప్రేమ విస్తరించును గాక కాబట్టి ఈ మూడు మనకు విస్తరించాలా కాబట్టి అందరితో సమాధాన పడాలా అందరికీ ప్రేమ జపించాలా ప్రతి ఒక్కరి మీద కనికరం జపించాలా ఎందుకంటే ఎందుకు అన్నప్పుడు ఆ టైంలో ఏ రీతి ఇక్కడ రాసింది ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే మూడవ వచ్చినంలో ప్రియులార మనకందరికీ కలిగడు రక్షణను గుర్చి మీకు రాయవాలని విశేష ఆసక్తి కలవడని ప్రయత్నపరిచుండగా అంటే మనకందరికీ కలిగిన రక్షణ గురించి అంటే మనకందరికీ ఎలాంటి రక్షణ కలిగింది ఆ రక్షణ గురించి మేము రాయాలని కాబట్టి రక్షణ పొందినం ఆల్రెడీ మనం కాబట్టి మళ్ళీ రక్షణ గురించి ఎందుకు ఆయన జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎందుకు అన్నప్పుడు చూడండి రక్షణ పొందేది మన ధీమా కాదు కదా మీరు రక్షణను కొనసాగించుకోమన్నాడు తర్వాత రక్షణనే కొనసాగించుకోమన్నాడా ఇంకొక విషయం కూడా చెప్పిండు అయితే ఏం చెప్పిన పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మను వేడుకొని చు వేడుకొనిచ్చు మీకు రాయవలసి వచ్చను చూడండి ఎందుకంటే ఆయన టైంలో దేవుడి చేత అప్పగింపబడిన పరిచర్య అంటే దేవుని సువార్త నిమిత్తము ఎంతమంది కొంతకాలము సువార్తలో ఉండి కొంతకాలం ప్రభులో ఉండి ఎంతగానో ఆసక్తి కలిగి ఉండి తర్వాత కొంతకాలము శ్రమల వల్ల శోధనల వల్ల మనం పోరాడలేకపోతే కాబట్టి వాక్యం నిమిత్తం మనం మన ఇద్దు వాళ్ళకి ఇచ్చిన ఉపమానలు చూస్తే వాక్యం నిమిత్తం వాళ్ళు అభ్యంతరపడతారు కాబట్టి వాక్యం నిమిత్తం ఏమవుతుందంటే ఈ లోకమైన జీవనమైన విధానమైన ధనమోహంతో ఈ లోకాధిమైన విధానాలతోని వాళ్ళు ఎప్పుడైతే ఆ వాక్యం అణుచేయబడి వాళ్ళు ఎండిపోతారని ఉంది అక్కడ కదా అంటే ముళ్ళ పొదల్లో ఉన్న వాళ్ళు అణి వేస్తే కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం పోతున్నప్పుడు మనకు దేవుడు అప్పగిప్పింది ఒకసారి అప్పగి ఏంటంటే ఎప్పుడైతే మనం రక్షణ పొందినమో ప్రభుని తెలుసుకున్నామో ఆ క్షణమే దేవుడు మనకు ఒక పని అప్పు చెప్పిండు కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని సువార్త ప్రకటించాలా అన్నప్పుడు శువార్త కోసం ఎందుకు పోరాడం అన్నప్పుడు పోరాటం అంటే దేనికి సంబంధించింది అంటే నీకు దేవుడు ఏదైతే ఇచ్చిందో ఆ తలా దానికోసము అది అది సంపూర్ణంగా ప్రభులు కొనసాగించుకోవాలని ఆయన పోరాడాలని చెప్పి మిమ్మల్ని వేడుకొనిచ్చు నీకు రాస్తున్నాను అంటాడు కాబట్టి మనం పోరాడి యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధంలో వెళ్ళినప్పుడు మనకి ఏం జరుగుతుంది యుద్ధం ఎంతో భయంకరంగా జరుగుతూ ఉంటది కదా కాబట్టి యుద్ధంలో వెళ్ళేటప్పుడు మనం చూస్తాం ఆ పోరా మరణమగినంతగా అతను యుద్ధంలో పోరాడుతూ ఉంటాడు కదా యుద్ధాన్ని చూసి భయపడి రాడు కదా యుద్ధం భయంకరంగా జరుగుతుంటే ఆ ఆ చూసి ఆ యుద్ధశాలి ఆ యుద్ధ పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అది ఇంక యుద్ధం భయంకరంగా ఉందని చెప్పి కొంతమంది పిరిగి వాళ్ళలాగే వెనక్కి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణాలు తెగించి మరి వాళ్ళు యుద్ధంలో పోరాడుతారు అన్నట్టు కాబట్టి ఇది ఎందుకు దేని గురించి పోరాడమంటున్నాడు దేవుని యొక్క సత్యమైన సువార్త మనకు అప్పచెప్పింది దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అపోస్తుల కాలంలో చూసినా పాత నిబంధన చూసినా కానీ అపూస్తులైన పౌలు కూడా ఆయన అప్పవించిన పరిచయం నిమిత్తం అని ఎంతగానో పోరాడింది కదా ఎన్నో అబద్ధ బోధలు వచ్చినా కానీ వాటి అన్నింటినీ ఇది సరైన బోధ మీరు రీతికి ఉండొద్దు మీరు ఎందుకు ఎట్లా మోసపోయినారు కాబట్టి మీరు మీరు మొదట ఉన్న ఉపదేశం ఏంది మీ మొదట మీకు ఏం అప్పజెప్పింది దేవుడు అనేది జ్ఞాపకం చేస్తూ అన్ని సంఘాలని ఆయన సరిచేస్తూ ముందుకెళ్ళట్టు మనం చూస్తాం ఎంతోమంది అతన్ని వ్యతిరేకించడము ఎంతోమంది అతన్ని హింసించటం ఆయనకి విరోధంగా ప్లేవటం అన్ని చూస్తూ కానీ ఆయన పరుగు మటుకు అంటే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయన చివరి వరకు ఆయన చరిత్రశం చేయబడేంత వరకు ఆయన సువార్త నిమిత్తం ఆయన ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని పట్టుకున్నాడో ఎప్పుడైతే అది ఆ సత్యని గ్రహించాడో ఆయన ఆయన మరణమగనంతగా పోరాడి ఆయన చూడండి అంత గొప్ప పరిచర్య దేవుడు మనకిచ్చిండి పాత నిబంధన కాలంలో మోస ఇచ్చిన పరిచర్య దేవుడు కానీ అది ఆ ఆ పరిచర్య దానికంటే మహిమగలది మనకు దేవుడు ఇచ్చిన పరిచర్య పాత నిబంధనలో మోసకి ఎంతో గొప్ప పరిచర్య చేసిన ఆయన కానీ ఆ క్రొత్త నిబంధనకు వచ్చేవరకు అది ఆత్మీయంగా అది నీతి సంబంధించిన పరిచర్య అంటే రక్షణ సంబంధించింది కాబట్టి అది అప్పుడే అంత మహిమగలదు ఉంది రక్షణ సంబంధించిన పరిచర్య ఇంకెంత మహిమ గలదు అని అక్కడ స్టార్ట్ చేస్తాడు కొరంది సంఘానికి పౌలు కాబట్టి అధిక మహిమ నుండి అధిక మనం పొందుతూ ఆ పరిచర్ ఆ పరిచర్యకు మనం నియమింపబడిన వాళ్ళం అని చెప్తాడు అక్కడ అంటే అంత గొప్ప పరిచర్య కోసం అంతగా వాళ్ళు పోరాడినారు కదా పాత భక్తులు కానీ కొత్త నిబంధనలు అపోస్తులు గాని దేవుని సేవకులు ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు కాబట్టి ఈ ఈ చివరి కాలంలో అంతే దినాల్లో ఎందుకు దేవుడు ఈ విషయం మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎంతోమంది పోరాటం చేసి ఆ పోరాటాన్ని ఆపేసుకొని ఆగిపోతున్నారు కాబట్టి నీకు అప్పజింపిన పరిచర్య అదిని మనం ముందుకు తీసుకోవాలా మనం అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు దాని నిమిత్తం మనకి ఎన్ని శ్రమ వచ్చినా కానీ ఎంత కష్టం వచ్చినా కానీ మనం ఏం చేయాలా అది నిమిత్తం మనం పోరాడాలంట ఎందుకన్నప్పుడు ఏలైనగా కొందరు రహస్యంగా జొరబడుతున్నారు అంటే వాళ్ళు రహస్యంగా జ్వరబడుతున్నంటే అది తెలియకుండా వాళ్ళు చొరబడుతున్నారంటే అబద్ధ బోధకులు వీళ్ళంతా భక్తిహీనులు కదా దేవుని కృపను దుర్యోగనం చేసిన వాళ్ళు అంటే అంతగా అప్పజెప్పిన పరిచర్ను ఎట్లా దుర్వినియోగం అవుతుంది అంటే దుష్టుడు ఎట్లా వాళ్ళు ఎట్లా మోసగించాడు అనే విషయం అంటే అంతే కాలంలో ఎంత భయంకరంగా ఉంటుంది ఈ కాలంలో అనేది విషయం జ్ఞాపకం చేస్తాం అంటే ఇది ఆయన టైంలోనే జరిగింది యువదో టైంలోనే జరిగింది కాబట్టి ఆయన రాచే ఉండు కానీ ఈరోజు ఈ టైంకి మనం చూసినప్పుడు మన కాలం అట్లా జరుగుతూనే ఉంది కదా ఆ రీతిగానే ఆ రీతి జరుగుతూ ఉంది దేవుని కృపను నిరోధకం చేసిన వాళ్ళంత దురిగుణం చేసింది కాబట్టి ఐదో వచ్చిన ఏం చెప్తున్నానంటే ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నాను అంటే మనకు ముందు తెలుసు తెలిసినా కానీ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నప్పుడు మనం ఒకళ్ళు తెలుసు అని మన ధీమా కొన్నమేము తెలుసని మన నిర్లక్ష్యంగా ఉన్నమేమో కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేయకూరుచున్నాను ఏమనగా ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ ప్రజలు రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసిన చూడండి ఐగుప్తు దేశంలో ఎంతోమంది ఇస్రాయల్ ప్రజల్ని ఆ బానిసత్త నుంచి బయట తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎంతోమంది దేవులందు విశ్వాసం ఉంచలే అనేకులు ఎంతోమంది అనేకులు ఆయనకి ఇష్టడుగా లేకపోయినారు చూడండి అంత రక్షణ పొంది మేఘంలో వాళ్ళు సముద్రంలో భావసం పొందిన మోసను బట్టి కాబట్టి తాజా మన్నం దినరు ఏసు ఆహారం అన్ని అంత పాల్బందిన వాళ్ళు ఆ యుద్ధ దేశంలో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఎన్నో అనుభవాలు చూసిన వాళ్ళు చివరికి ఒక బెచ్చకు వచ్చేవరికి ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఏం మోసే పర్వతం దగ్గర పైనకి దేవుడు పిలిచినప్పుడు ఆయన పైకి వెళ్ళినప్పుడు కింద వచ్చినప్పుడు భయంకరంగా వాళ్ళు జీవించారు చూస్తాం అంటే నిర్లక్ష్యమైన జీవితం ఒక విధంగా చెప్పాలంటే కాబట్టి ఎందుకు ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది అన్నప్పుడు మనం జాగ్రత్త అర్థం ప్రతి దాంట్లో మనం పోరాడాలా అనే విషయము ఆ పిలుపుల రచన పత్రికలు మనం చూసాం అక్కడ చూడండి పిలుపుల రచన పత్రిక ఆ ఒకటో అధ్యాయం ఒకట్లో ఇరవై ఏడు చూడండి ఒకటిలో ఇరవై అంటే నేను వచ్చి మిమ్మల్ని చూచాను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించేవానికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్థ విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనసు గల వారై నేను మిమ్మను గుచ్చి వినలాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరలుకున్నట్టు వారి నాశనమ్మకను మీకు రక్షణయు కనబరుస్తకు సూచనది ఇది దేవుని వల్ల చూడండి కాబట్టి ఎంతో మంది ఎదిరిస్తారు బెదిరిస్తారు అనే విషయం చెప్తాను కానీ ఒక్కటే భావం కలిగి కాబట్టి మనం మొదట ఏ రీతిగా మనం తీర్మానం చేసుకున్నాము ప్రభులో అది చివరి వరకు ఒక్కటే మనలో ఉన్నది ఒకటే ఆత్మ కాబట్టి దేవుని ఆత్మనే మనం ఇవన్నీ నడిపిస్తాడు కాబట్టి మన ఒకటే భావం కాదంటే మన మనసు అంతా ఒకటేగా ఉండాల ఎందుకంటే ఆయన శరీరం మనం కాబట్టి మన ఆయన శరీరంలో ఒక భాగం మనం అంతా కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అవయంలాగా తయారైపోయింది కాబట్టి ఆ అవయవులన్నీ ఒక శరీరంలో ఇమిడి ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా ఏసుప్రభులు సంపూర్ణంగా ఆయన సత్యం అందు ఈ విశ్వాసంలో పోరా విశ్వాస పక్షమున అంటే విశ్వాస పక్షమునంటే విశ్వాసంతో మనం పోరాడాలా ఎందుకు పోరాడాలన్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు పోరాడదున్నప్పుడు నువ్వు పోరాటం చేయకపోతే సైతాన్ని నీ మీద వాడు నీ మీద ఒక చిధం చెప్పినప్పుడు నువ్వు పోరాడదు వాడు ఎదిరించాలా దృష్టిని ఎదిరించాలా అప్పుడు వాళ్ళ ఎదుగుకలు మనం పారిపోయి ఎందుకు వాడు వాళ్ళని ఎదిరించాలన్నప్పుడు వాడు మన ఎద్దకు వాడు ఎందుకంటే పాపంలో బయడానికి వస్తారు రీతిగా నేను కన్ఫ్యూజ్ చేస్తే ఏది ఏదిగా విశ్వాసాన్ని కొట్టాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ ఎందుకు ప్రయత్నాలు చేసినా కానీ మన భయపడకుండా బెదరకుండా వాళ్ళు బెదిరించరు కదా కాలంలో కాబట్టి ఆ రక్షణ కొరకు మనం మనం జాగ్రత్తగా మనం జీవించాలా దానికోసం మనం పోరాడాలా ప్రయాసపడాలా ఆ పరిచర్యను మనం వరకు మనం ఎప్పుడు కూడా మనం అలిసిపోవటానికి వీలలేదు అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఆ రీతిగానే దశ లంక రాసిన పత్రికలో కూడా పౌలు ఒక విషయం జ్ఞాపకం చేస్తాడు మొదటి దశ లంక పత్రికలో రెండవ ధ్యాయం రెండవ వచ్చినప్పుడు మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పుల ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్త మీకు బోధించటకై మనము దేవుని ఉంది ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను చూడండి ఎందుకంటే చూడండి అక్కడుంది ఎలా అనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైన అపవిత్రమైనది కాదు మోసకర యుక్తమైనది కాదు కానీ సువార్త సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము దాకా మన హృదయములలో పరీక్షించే దేవుణ్ణి సంతోష పెట్టవారమై బోధించున్నాము చూడండి ఈ లోకమంతా మనుషులు సంతోష పెట్టలాగిన వార్త చెప్తున్నారు కాబట్టి ఎందుకు ఆ రీతి చెప్పడం ఏం జరుగుతున్నప్పుడు వాళ్ళు అంతకంతకు వాళ్ళు పడిపోతూ ఉంటారు ఎందుకంటే మనం చూస్తాం లౌద్య సంఘం అంటే ప్రజల పాలనాని వాళ్ళు తగినట్లు బోధకులు వాళ్ళు ఏర్పరచుకుంటారు ఈ చివరి కాలంలో వాళ్ళు తగినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మనం ఆ రీతికి ఉండటానికి వీల్లేదు మనకిచ్చిన పరిచర్య ఎంతో గొప్పది అది మహిమగలది ఎంతో గొప్ప పరిచర్య దేవుడు మనకి ఇచ్చింది సువార్త అంత సువార్తకు దేవుడు మనం పరిచారకులుగా చేసిన మనం అంత గొప్ప సౌకులుగా మనం ఆయన నిలబెట్టింది ఆయన కృప వలన కాబట్టి అది మనం పోగొట్టుకోవద్దు ఈ చివరి టైంలో ఎందుకంటే ఎందుకు పోగొట్టుకోవద్దున్నప్పుడు మనం పోరాట మనం పోరాడాల ఆ సువార్త నిమిత్తం ఆ సత్యం కొరకు మనం ప్రయాసపడాల పోరాడాలా అనేకులు సత్యను చూపించాలని మనం ఎంతగానో తపన కలిగి విశ్వాసంతో మనం ముందుకు పోతూనే ఉండాలి అప్పుడే మనం ప్రభు పట్ల మనం ఆసక్తి కలిగిన వారు అనేకులు ప్రభు చంతులు మనం నడిపించగలం కానీ మనుషులు సంతోష పెట్టే కాదు కదా కాబట్టి అలాంటి సువార్థ దేవుడు మనకి ఇవ్వలే దేవుణ్ణి సంతోష పెట్టే సువార్థ ఆయన మహిమపరిచే సువార్థ దేవుడు మనకి ఇచ్చిండు అది ఒక్కసారి అపగింపబడింది సువార్థ కాబట్టి అది ఏంది అనేది మనం ఎన్నో వా ఎంతో లోతుగా మనం ధ్యానిస్తే ఎన్నో విషయాలు మనకి దేవుడు జుతిస్తూ ఉంటాడు కాబట్టి ఈ చివరి కాలములో మనం ఎట్లా అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయము పేతురు ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది రెండో పేతరులో మనం చూసినప్పుడు పేతరు రాసిన పత్రిక రెండో పత్రిక మొదటి అధ్యాయం ఫస్ట్ పేతరు ఒకటో అధ్యాయం మొదటి అధ్యాయంలో పన్నెండవ వచ్చినంలో కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమంది స్థిరపరచబడి ఉన్నను చూడండి ఏ పేతురు చెప్తాడు మీరు ఈ సంగతిలో తెలుసుకొని అంగీకరించిన సత్యం అందు అంటే మన సత్యంలో దేవుని వాక్యంలో మనం ఉన్నాను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను అంటే పేతురు ఒకవేళ మన సత్యంలో దేవుని వాక్యంలో ఉన్నా బలపడినా సత్యంలో ఉన్నా కానీ అన్నప్పుడు ఇక్కడ రాసింది చూడండి మన సత్య అంటే ధీమా ఏంటంటే మన దేవుల్లో ఉన్న కవుల్లో మనం ఉన్నాం అని అనేది మన ఒక ధీమా కానీ అట్లా కాదన్న విషయం కాబట్టి ఆ పేతుడు మీ పిలుపు మీ ఏర్పాటును నిత్యం చేసేట మరి జాగ్రత్త పడమన్నాడు ఎందుకు ఎందుకు జాగ్రత్త మీ పిలుపుని ఏర్పాటును నిత్యం చేసకు జాగ్రత్త పడే పిలుపుని పోగొట్టుకుంటారు కాబట్టి ఆ ఏర్పాటు ప్రతి క్షణం షూర్ చేసుకోవాలా నిత్యం చేసుకోవాలా నేను పిలుపులో ఉన్నానా లేదా అని లేకుంటే నేనేదో గుడ్డిగా నమ్ముకొని పోతున్నానా అనేది ప్రతి దేవుడు మనకు అది జ్ఞాపం ఉంటాడు అన్నట్టు ఎందుకంటే చివరి కాలంలో బహుభయంకరమైన శ్రమల కాలం కదా దుష్టుడు ఎంత భయంకరంగా వాడు పనిచేస్తున్నాడు సాధ్యమైతే ఏర్పరిచేవాడిని సైతం వాడు పడేయటానికి ఉన్నాడు వాడు ఏదో రీతిగా కాబట్టి మనం అందుకే ఈ యొక్క వాక్యంలో మనం స్థిరపరచబడాలా అని ప్రభు మనకి ఇచ్చే కాబట్టి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేసి సిద్ధంగా ఉన్నాను మరియు మన ప్రభు అయిన నా సూచించిన ప్రకారము అంటే ఆయన పేతుడికి బయలుపరిచిన ప్రకారము నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసిన ఎదిగంటే గుడారం అంటే ఆయన శరీరం విడిచిపెట్టాలంటే అంటే ఇక మనం ఆత్మలో సంపూర్ణ స్థితికి ఎదగాల అంటే శరీరంలో ఉన్నము కానీ ఆత్మలకు ట్రాన్స్ఫామ్ కావాలా విషయం చెప్తున్నాడు నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసిన ఎదిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము అంటే కాబట్టి ఆయనలో ఆత్మలు ఆత్మీయ జీతంలో కాబట్టి మన ఆత్మలో సంపూర్ణ స్థితికి ఎదగాల అనే విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది అంటే మన శరీరం ఈ లోకంలో శరీరం ధరించి రావాల్సి ఇచ్చింది ప్రభు ఎందుకు ఒక పని కొరకు కాబట్టి ఆ పని సంపూర్ణంగా నెరవేర్చుకున్నాడు తర్వాత ఇదిగైనా ఆత్మరూపంగా మన మధ్యలో ఉన్నాడు కాబట్టి నా గుడారం అంటే మన గుడారం అన్నప్పుడు మన శరీరమే కదా దాన్ని విడిచిపెట్టాల అంటే శారీరకమైన విధానం విడిచి చూడండి నేను గుడారంలో ఉన్నంత కాలము చూడండి ప్రభులో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మను రేపుట న్యాయం అని ఎంచుకుంటున్నాను రేపుటంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఆత్మీయ స్థితిలో వాళ్ళకు ఉద్రిగం అంటే దేవుని ఆసక్తిని రేపటం కాబట్టి మనము అనేక జీవితాలలో ఈ యొక్క విషయం మనం చెప్పాలా అనే విషయం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాం ఎందుకంటే మనకు దేవుని సువార్త మనం పరిచర్ మనం చేస్తున్నాం బాగానే ఉంది కానీ అనేక జీవితాల్లో కూడా ఎన్నెంతో మంది ఈ పరిచర్ని బంద్ చేసి మానేసి ఎంతోమంది ఈ లోకంలో మామూలుగా జీవిస్తూనే ఉన్నారు యథావిధిగా చాలా మంది ఆ రీతిగా ఉన్నారు కాబట్టి అలాంటి బిడలు కూడా తిరిగి ఆయన వాక్యంలోకి రావాలి స్థిరపడి ప్రభులో జీవించాలా అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు కానీ పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఏముంది అక్కడ నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యమే వీటిని జ్ఞాపకం చేసుకునేలాగా జాగ్రత్త చేతున్నాను అంటే పేతులు చనిపోయినా కానీ ఆయన ఆయన రాసింది ఆయన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉందని ఈ రోజు వరకు మనకి చదువుతున్నావు ఆయన భద్రపరిచిండు అంటే దేవుని ఒక మర్మాలు సత్యను ఆ బైబుల్ రూపకంగా మనకి ఎన్నో విషయాలు దేవుడు భద్రపరిచిండు వాటి అన్నిటి మనం చదువుకొని మనం మన మన విశ్వాసాన్ని మనం ఉత్తేజపరచుకొని ఇంకా రెట్టింపు చేసుకొని మనం అనేక జీవితాలలో వాళ్ళకి జ్ఞాపకం చేయాలా విషయాలు అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాం చూడండి ఎందుకంటే ఆ రీతిగా మనం ఉండకపో చేయకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇంకా అదే ఆ విధా జీవితంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అదే దేవుని కృప నిరర్థకం చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం జ్ఞాపకం చేయాలా ఎందుకంటే దేవుని పరిచర్య అంటే అది ఎంత గొప్పదో ఆ కొలైనచిన పత్రికలో మనం చూస్తాం అంత గొప్ప పరిచర్య మహిమగల పరిచర్య దేవుడు మనకి ఇచ్చిందంటే మన ఎంత గొప్ప ధన్యులు మనం కాబట్టి ఆయన ఆ ధన్యత ప్రభు మనకి ఇచ్చిండు కాబట్టి అది మనం పోగొట్టుకోకుండా దాని కొరకు మనం ప్రయాసపడాలా పోరాడాలా ఎప్పుడు కూడా మన ఆసక్తి మనం ఉండొద్దు అనే విషయము చూస్తాం మనం అక్కడ కాబట్టి ఆ రీతి మనం ముందుకు పోవాలా అనే విషయము మనకు ఎక్కడ చూస్తాం మనం ఎక్కడ చూస్తాం కొరందలాసిన పత్రికలో పదిహేనో అధ్యాయం లాస్ట్ యాభై ఎనిమిది వచ్చిన నా ప్రియా సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి సిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనే ఉందడి చూడండి ఎప్పటికీ మన ఆసక్తులు ఉండాలంట మన ప్రయాసం ఎప్పుడుకో వ్యర్థం పోదు కాబట్టి వాళ్ళ ప్రయాసం వ్యర్థం కాలే కాబట్టి మనం ప్రభు కొరకు ప్రయాసం దీనికోసం ప్రయాసపడితే లోకంలో ఈ లోకం కోసం ప్రయాసం పెడితే అది వ్యర్థం ప్రభువు కోసం ప్రయాసపడాల ఆయన సత్యం కోసం ప్రయాసపడాలా ఆయన సత్యాన్ని ఆయన వాక్యాన్ని అనేకులకి ప్రకటించాలి ఎందుకంటే ఈ లోకం అంతా అబద్ధ బోధలో ఉంది అబద్ధ బోధ రకరకమైన బోధలు వస్తున్నాయి కాబట్టి చూస్తే ఎంత భయంకరంగా చూస్తున్నారు మన వీడియోస్లో ఇవన్నీ అబద్ధ బోధలు అంతే అన్యుల ఆచారాలగా వాళ్ళు జీవిస్తు చేస్తున్నారు ఆ రీతిగా అంత భయంకరమైన దిగజారిపోయిన స్థితి అన్నట్టు కాబట్టి అంత భయంకరంగా వాళ్ళంతా మన మీద బ్లెయిమ్ చేస్తున్నారు క్రైస్తవుల ఈ రీతిగా ఆ రీతి కాబట్టి ఎందుకు వాళ్ళు ఆ రీతిగా తయారవుతారు అంటే వాళ్ళు మర్చిపోయినారు దేవుని యొక్క మర్చిపోయినారు రక్షణ కానీ యథావిధిగా లోకంలో ఏదో ఏదో చేసిన ఆచారాన్ని పట్టుకొని ఆ రీతిని అనేకులకు రొబ్బుతో అంటే అది ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోతే దేవు నామానికి అది ఈ క్రైస్తులు ఎట్లా జీవిస్తారా ఈ రీతిగా జీవిస్తారా అనేసి మన మీద వాళ్ళు బ్లెయిమ్ చేస్తున్నారు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఆత్మ నేతలు అలాంటి వాళ్ళకి సత్యం పోకపోతే వాడు ఇంకా గుడ్డి వాళ్ళేగా తయారైపోతారు ధీమాగా ఉండి సేవ చేస్తాను అనుకుంటాను కాబట్టి మనం మన ప్రయాసము దేని కొరకు అన్నప్పుడు ఈ లోకంలో దేవుని సత్యం కోసం మనం ప్రయాసపడాలా అనేకులకి ఆ సత్యాన్ని ప్రకటించాలా అనేకులు ఆ సత్యంలోకి రావాలా అబద్ధం నమ్ముకున్నారు వాళ్ళంతా వాళ్ళ గుడ్డినేతలు యుగ దేవత వాళ్ళకు గుడితనం కలిగేసింది దేవుని మహిమ వాళ్ళ మీద ప్రకాశం ప్రకాశించకుండా ఆయన మహిమను చూడకుండా వాళ్ళు వాళ్ళకి గుడితనం కలిగింది ఎందుకు కలిగిందన్నప్పుడు వాళ్ళు ఆ రీతిగానే తీర్మానించుకున్నారు కాబట్టి ఆ గుడితనం వచ్చింది కాబట్టి పౌలంటడు ఆ గుడితనం నుంచి మేము విడుదల దేవుడు మాకు పరిచారకులుగా దేవుడు చేసిండు ఆయన మహిమైన ఐశ్వర్యము క్రీస్తు మహిమ మా మీద ప్రకాశించిందని ఎందుకు వాళ్ళు వాళ్ళకు కనువిప్పు కలిగించడానికి కాబట్టి ఆయన మహిమను ఆయన వెలుగును పొందుకున్న మనం కూడా వాళ్ళ వాళ్ళ ఆత్మ నేతలు వెలిగించబడాలా వాళ్ళ గుడ్డితనం నుంచి వాళ్ళు విడుదల పొందాలంటే వాళ్ళకి మనం ఈ వాక్యాన్ని ఈ సత్యాన్ని మనం ప్రకటించం దానికోసం మనం ప్రయాస పడాలా ఎంతగానో ప్రయాసం పడాలా కాబట్టి కష్టాలు బాధలు ఇవన్నీ వస్తే ఉంటాయి కదా ఖచ్చితంగా అది ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగున్నాడు ప్రభు కాబట్టి నేను లోకాన్ని జయించిన కాబట్టి జయించింది మన విశ్వాసమే విజయం కాబట్టి విశ్వాసంతోనే మనం జయించుకుంటూ అనేకులకి ఈ సత్యంలో నడిపించే ఎందుకు జ్ఞాపకం చేస్తున్న యూద ఆ పేతురు వీలు అందంటే ఈ చివరి కాలంలో అనేకులు మర్చిపోతారు ఆయన తిరిగి వచ్చే టైంకి అందరూ మర్చిపోతారు ఏ దాసుడు మెలుపుకుంటాడో వాడినే నేను దృష్టిస్తాను అన్న వాడినే నేను కనుగొంటాన వాడికి నేను బహుమతి ఇస్తాన దేవుని కాబట్టి దాసుడు ఆలస్యం చేసేందు ఎప్పుడో అసలు అప్పలా తర్వాత ఆయన టైం చేద్దాం కాదు కదా కాబట్టి మనం ఎప్పుడూ ఆయన చెప్పిన పని చేసే వారి లాగా ఉండాలా దేవుని యొక్క ఆయన ఇంటి మీద నమ్మకం ఉంచిన బుద్ధి దాసుడు ఎవడు తగిన వేళ అన్నం పెట్టకు కాబట్టి ఈ రోజు కాలంలో చూస్తే ఎక్కడ ఎవరో ఎక్కడున్న ఆత్మీయాహారం సంపూర్ణ ఆత్మీయహారం ఎక్కడ లేదు అంత కలుషితం అయిపోయింది కాబట్టి అందుకే ఆ గొర్రెలు క్షీణించిపోతున్నాయి వాళ్ళు ఇంకా అలాంటి గుడితనంలో ఉన్నారు కాబట్టి మనం ఆత్మీయ అంటే దేవుని సత్యం ఎప్పుడైతే అక్కడ ప్రకటించబడుతుంది వాళ్ళంతా విడుదల పొంది దేవుని యొక్క జీవాన్ని వాళ్ళు పొందుకుంటారు వాళ్ళు ఎందుకుపోయిన ఎముకల్లాగానే ఉన్నారు ఆ లోయలో ఎందుకుపోయిన ఎముకల్లాగానే ఉన్నారు వాళ్ళు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని సత్యాన్ని మనం దాని కొరకు మనం ప్రయాసపడుతూ మనం ముందుకు పోవాలా అనేకులు చూపించాలా ఈ సత్యాన్ని ఈ వాక్యాలని మనం మనం నేర్చుకున్న ఈ యొక్క ఈ యొక్క సత్యంలో అనేకుల్ని ఎందుకంటే అనేకుల ఆసక్తిని రేపాల మనం చూడండి ఆయన మనం ప్రేమ కలిగి ఉండాలా సమాధానం కలిగి ఉండాలా చూడండి ఎందుకంటే ఇవన్నీ విస్తరించాలా మనలో కాబట్టి అందరితో మనం సమాధానం కలిగినప్పుడే మనం వాళ్ళకి చెప్పగలం వాళ్ళ ప్రేమ చూపిస్తేనే వాళ్ళ మీద కనికరం చూపిస్తేనే మనం ఆ రీతిగా ఈ సువార్త చెప్పగలం కాబట్టి అలాంటి కృప దేవులు మనకు అందరికి మన ప్రయాసం ఎప్పుడు కూడా అది వ్యర్థం కాబట్టి మన స్థిరంగా ఉండాలా స్థిర స్థిరలను కదలిని వారును మన ఎట్టు కూడా షేక్ కావద్దంట ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి అంటే ఎప్పటికంటే ఎల్ల మన కాలం ముగించేంత ఒకవేళ మనం బ్రతుకుంటే ఏసు ప్రభు తిరిగి వచ్చేంత వరకు మన ప్రభు మనం చూసేంత వరకు మన ఆసక్తులై ఉండాలంట ఈ కార్యాలు అంటే దేవుని కార్యాలయందు దేవుని వాక్యములు మన మనకిచ్చిన ఆ యొక్క ప్రయాసం దేని దేనికోసం మనం ప్రయాసపడతాం ఇంతకాలంగా కాబట్టి ఆ ప్రయాసం వ్యర్థం చేసుకోవద్దని ఆ కాలంలో అనేకులు వ్యర్థం చేసుకుంటారు ప్రభున్ని నామం ప్రవశించలేదని మీరెవరో నాకు తెలియదు అంట గణేష్ ప్రాభు కాబట్టి అలాంటి అలాంటి అలాంటి సిచ్యువేషన్స్ మనకు రావద్దు అలాంటి విధానం మనకు రావద్దు ఎందుకంటే ఆయన సత్యంలో ఉండి ఆయన వాక్యంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకులు చెప్తున్నప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం సిగ్గుపడం అనేకులు పరిగెత్తుకుంటారు రొమ్ము కొట్టుకుంటూ మన మనకు ధైర్యంగా నిలబడి ప్రభు రాకడు అని తిరిగి వస్తాడు ఈ భూమి మీద అడుగు పెడతాడు కాబట్టి ఆయన ఎదురు చూసేవారిలాగా మనం రెడీగా ఉండాలనే విషయం మనతో పాటు అనేకులు ప్రభులో మనం తీసుకొని పోవాలా కాబట్టి అలాంటి కృ అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి అంతే కాలంలో కాలాలు వస్తాయి అంత భయంకరమైన కాలాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతిక్షణం మనం జాగ్రత్తగా ఉండాలా నీ పిలుపుని ఏర్పాటు నిత్యం చేసుకోవాలా ఎవడని బహుమానం నీ కిరీటం అపరింపకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఇష్టవు కాబట్టి దుష్టుడు ఇంత భయంకరంగా పనిచేస్తుంది కాబట్టి వాడు అనేకులను ఆ రీతిగా ఓడగొడుతూ ఉన్నాడు వాడు కాబట్టి మనం ధైర్యంగా పోరాడాలా విశ్వాసంతో మనం సంపూర్ణంగా మనం ముందుకు వెళ్ళిపోవాలా అనేకులు ప్రభుత్వం ఎందుకు మనం నడిపించాలా మన ప్రయాసం అది ఈ లోకంలో ఒక పని కొరకు దేవుడు పెట్టిడు మనకు అప్పు చెప్పింది ఒకసారి అన్నప్పుడు ఒకసారి ఇస్తారు కదా దేవుడు ఇన్నిసార్లు ఇవ్వడు వేరు వేరుగా కాదు ఈ లోకం ఫస్ట్ దేవుని వాకింగ్ చెప్పి తర్వాత అబద్ధ పోత చెప్తారు మొదట వాడు మంచి ద్రాక్ష రాసం పోతాడు తర్వాత జనులు మత్తులో ఉన్నప్పుడు జబ్బు రాక్షరసం పోస్తారు ఇప్పుడు జరుగుతుంది అదే కాబట్టి ఆ టైంలో నువ్వు మంచి ద్రాక్షరసం అందించేవారు అలాంటి పరిచారకులుగా మన తాగినప్పుడు వాళ్ళు అంటారు ఇంత గొప్ప ఇంత మంచి ద్రాక్షరసం ఎప్పుడు దేవుడు ఇంత రుచిగా ఉంది ద్రాక్షరసం ఎంత ఉన్నప్పుడు అవును మరి సత్యమైన దేవుని సత్యం ఎప్పుడుగానే రుచికరంగానే ఉంటుంది చూడండి కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళు మత్తులో వాళ్ళు జబ్బు రసం పోసి మనుషుల్ని మత్తులుగా చేస్తున్నారు ఆయన తిరిగి ఆయన రాక కూడా గుర్తించలేకపోతున్నారు ఆ సూచనలు కూడా గుర్తించలేకపోతున్నారు యథావిధిగా జీవిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ ఆసక్తిని మనం రేపాలా తర్వాత ఈ యొక్క సత్యాన్ని వాళ్ళని చూపించి వాళ్ళు కనువిప్పగలగాల వాళ్ళ ఆత్మనీయతలు ఇప్పబడాలా వాళ్ళందరూ ప్రభుత్వం రావాలా అలాంటి కృప దేవుడు అలాంటి సేవ మనం చేయాలని దేవుడికి చిన్నవాక్యం దాంట్గా ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేశారు స్తోత్రం కాబట్ పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడా సర్వనతుడానికి స్తోత్రమైన గొప్ప దేవ నా దేవ నా ప్రభ మీరు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభావ ఎన్నో విషయాల ప్రభా మీ బిడ్డలైన శిష్యులకు మీరు చూపించినారు ప్రభా అయినా అవన్నీ వాళ్ళు చేసినారు ప్రభావ వాళ్ళ ఆత్మీయ ఎన్నో అనుభవాలు ప్రభా రాస్తున్నారు ప్రభావ వాళ్ళ కాలంలో జరిగిన చివరి కాలంలో మా కాలంలో కూడా అవి మేము చూస్తున్న ప్రభ బాహాటంగా జరుగుతుంది ప్రభా కాబట్టి మీరు మాకు ఇచ్చిన ఒకసారే మీరు మాకు అప్పగించిన పరిచర్య ప్రభ అది సత్యమైంది అది మహిమ పరిచర్య ప్రభ ఈ సృష్టిలో ప్రభ అంత గొప్ప పరిచర్య మీ లోకంలో ఎవరు చేయలేదు ప్రభావ ఎంతో మంది చేసినారు ఇచ్చిది చివరి క్రైమ్ లో ప్రవా పరిచర్య ప్రవా ఇది కడవరి కాలం ప్రవా నేన ఈ కడవరి కాలంలో ప్రవా మేము విశేషమైన సేవ మేము చేయాలా ప్రభా ఎన్నో విషయాల ప్రవా మీరు మాకు బయలుపరుస్తున్నారు అనేక పర్యాల నుంచి ప్రభావ అయినా మా ఆత్మీయ నేతలు ఇప్పినారు ప్రభా మా చెవులో మీరు ఇప్పినారు ప్రభావ మేము వినగలుగుతున్నాం మేము చూడగలుగుతున్నాం ప్రభా గొప్పదేవా మాకు ఇచ్చిన ఇక పరిచర్యను ప్రభా మేము తొడు ముట్టించాలా ప్రభావా పరుగులు కడముట్టించాలా ఓ ప్రవా ఈ పరిచర్య కోసం ప్రవా సంపూర్ణగా మేము పోరాలా ప్రవా ఓ దేవ సంపూర్ణ స్థితికి మేము ముందుకు పోలాలని సహాయపడండి ఓ దేవ అనేకులు ప్రవ పోరాటం చేసే ప్రవా ఎనక తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఆ బిడ్డల పట్ల మీ కనికరిని చూపించండి మమ్మల్ని ఈ రోజు మీ వాక్యంచి మమ్మల్ని బలపరుస్తున్నారు మేము అలాంటి సేవ మేము చేయాలా ప్రభావా మీ వాక్యందరూ మమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ నీకు అన్నాల ప్రభా ఇక్కడ నుంచి ప్రభావ అరవింద్ అలాంటి సేవ కోసం మేము ప్రయాసపడాలా పోరాడాలా ప్రభావ సత్యం కొరకు మేము పోరాడాలా సత్యం గురించి మేము సాక్ష్యం ఇవ్వాలా ప్రభావా ఈ లోకం మీరు వచ్చినారు ప్రభ నేను సత్యం గురించి సాక్ష్యం పెట్టకే నేను వచ్చినానన్నారు ప్రభావ గొప్పదేవాసు ప్రభా మీ బిడ్డలపై మేము కూడా ప్రభావ మీ సత్యాన్ని గురించి మీ సాక్ష్యం ఇవ్వాలా ఓ ప్రభ మీరే సత్యము మీరే జీవము మీ సత్యం ఏంది అనేది ప్రభావ ఓ ప్రభ మీ మనుషులకు రుచి చూపించాలా ప్రభావ అనేకులు ప్రభ జబ్బు ఓ పరి ప్రభ కొత్తిమిట్లాడుతున్నారు అబద్ధ బోధల పడి కొత్తిమిట్లాడుతున్నారు ప్రభావ కానీ సంపూర్ణమైన సత్యాన్ని వాళ్ళు రుచి చూడలేకపోతున్నారు ప్రభావ కానీ అది మేము చూపించాలా వాళ్ళతో ప్రేమతో ప్రభా వాళ్ళతో ప్రభావ మేము సమాధానం కలిగి ప్రభావ ఓ ప్రభ మీ కనికర్యం చూపించాలా ఆ బిడలపైన ప్రభావ ఆయన వాళ్ళకి మీ వాక్యాన్ని ప్రకటించి ప్రభావ ప్రతి బిడని మీతో మీరు నడిపించాలా ప్రభావ ఆయన యుగ సమాప్తి చివరి అంచులు మేము ఉంటున్నాం ప్రభా నా దేవ నా ప్రభా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం దృష్టికి మరీ జాగ్రత్తగా మేము జీవించాలా మాలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండద్దు ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీ రాకడు ఓ ప్రభ సమించిన ప్రతి చూచలు మేము చూడాలా ప్రభా అనేకులు వాటి మేము చూపించాలా ప్రభా నాయన ఓ ప్రభా నా తల్లి ఈసూ ప్రభా పది మంది బుద్ధి గల కన్నికులు అయినా ఈశ్వ్రభ బుద్ధి గల వారు ఉన్నారు బుద్ధి లేని వారు కనుకులు ఉన్నారు ప్రభావ కానీ ఓ ప్రభావ పెళ్లి కుమారుడు ఆలస్యం వచ్చే టయానికి వాళ్ళంతా కొనికి నిద్రించినారు ప్రభావ నా నా ప్రభా ఈశ్వ్రభ నా తల్లి ఆ కాలంలో ప్రభావలు దివిటీలు చక్కపరుచుకున్నారు ప్రభావ పెళ్లి కుమారుడు ఆలస్యం వస్తుంది కొంచసేపు కొనిక్కినారు ప్రభావ కాబట్టి ఈ రోజు ఈ లోకం అంతా ప్రభావ వారు కొనుక్కుతున్నారు బుద్ధి వారు కూడా కొనుక్కుతున్నారు ప్రభావ నైనా ఈశ్వాల నూనె అయిపోయింది ప్రభావ వాళ్ళు సిద్ధపరచుకున్న మీరు పెళ్లి కుమారు ఎదుకున్న రండి అన్నప్పుడు ప్రభావ ఎవరో అరణ్య ఒక అర్ధరాత్రి వల్ల కేకలు వేస్తున్న ప్రభావ నైనా ఏసు ప్రవ అర్ధరాత్రి వేళ ఎవరు కేకలు వేస్తారంటే శ్రమల కాలం ప్రభావ ఆయన శ్రమల కాలంలో ప్రభావ మీ సువార్త మేము అనేకులు కేకలు వేసుకుంటూ ప్రభావా అనేకులు మీ మేలుకొల్పాలా నా దేవ ఈ ప్రభావ అంతా ప్రభా లోకమంతా ప్రభా అబద్ధ బోధలో పడి మత్తుల ఉంది ప్రవ్వ ఆయన మీరు తిరిగొచ్చే టైంకి ప్రభావ ఎవరు గుర్తించలేని శక్తులు ఉన్నారు ప్రవ్వా నైనా నా దేవ కనికరిని చూపించమంత ఆదిష్టం ఆ అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారు వస్తుంది త్వరగా కేక వినబడింది ప్రవ అప్పుడు వాళ్ళు వేసి వాళ్ళ డ్యూటీని చక్కబెట్టుకున్నారు ప్రభావ నైనా ఇసు ప్రభావా ఆ అర్ధరాత్రి ఎవరు కేక వేసారు అన్నప్పుడు ప్రావా నైనా అది దేవుని బిడలే ప్రవా ఒక గుంపు వారు ప్రావా మెలుకుంటారు ప్రావా ఆ గుంపు వాళ్ళ కేక వేస్తారు ప్రావా కాబట్టి ఆ చిన్న గుంపులో మీరు మమ్మల్ని పెట్టుకున్నారు ప్రభావా అర్ధరాత్రి నుండి శ్రమల కాలంలో సేవ మీరు మాకు గొప్ప పరిచర్య మీరు మాకు అనుగ్రహించినారు ప్రావా నీకు అన్నాలిపోయా తండ్రి ఆ పరిచర్ కోసం పోరాడాలా ప్రయాసపడాలా ప్రభావ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అవమానం వచ్చినా కానీ ప్రభావ సువార్తలు ప్రభావ పౌలు ప్రభావ ఇంకా ఎంతోమంది మీ బిడల ప్రభావ చివరి వరకు ప్రభావ పోరాడి ప్రభావ సత్యను ప్రకటింపజేస్తున్నారు ప్రభావ ఎంతో మంది జీవితంలో ఉద్యోగం తీసుకొచ్చినారు ఎంతో మంది ఓ ప్రభ మీ రక్షణలోకి నడిపించినారు ప్రభావ అలాంటి బహు విశేషమైన సేవ మేము కూడా చేయాలా ప్రభావ వాళ్ళు ఆ రీతిగా ప్రయాసపడినారు ప్రభావ మరణమగ్నతగా శ్రమ పొందినారు ప్రభావ ఈ లోకమే తృణీకరించుకున్నారు ఈ లోకమైన ప్రభావ వాళ్ళు వేరు పరి ప్రభా కొరకు జీవించినారు ప్రభావ అలాంటి గొప్ప పరిచయం కోసం ఆ రీతిగా తప్పించిపోయినారు వాళ్ళు అలాంటి సేవ మేము చేయాలి నైనా అలాంటి ఆసక్తి మా కలిగించండి మేము మాకు అన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ నైనా మేము మొదటి నుంచి ఏం విన్నామో ప్రభ అది చివరి వరకు మాలో నిలిచి ఉండాలా మా హృదయంలో స్థిరపరచబడాలా ఓ ప్రభావ మేము అనేకులు వాటిని చూపించాలా ప్రభావ అలాంటి సేవా చేతులు నడిపించమని ప్రదిష్టమైన ఓ దైవానికి వాదాన్ని ఇస్తాయా వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడమని ప్రిష్టం ఎంతో మంది వైరస్ కు అయినా చనిపోతున్నారు ప్రభావ అది బహువిజృంభించి పనిచేస్తుంది ప్రభావ మీ కనికరిం చూపించండి ప్రభ మీరు పాపను క్షమించండి ఎంతో మంది ప్రభావ హాస్పిటల్స్ లో ప్రభావ చివరి దశలో కొట్టిమిట్లాడుతున్నారు ప్రభావ ఐసీలో వార్డులో ప్రభావ నైనా ఐసీ ప్రభావ ఆ బిడ్డల గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డ మీద తాకండి మీరు స్వస్థపరిచండి ప్రభావ ఆ డాక్టర్స్ నర్సు వాళ్ళకి ప్రకటించాల ప్రభ చివరి దశలో అయినా జీవితాలు మీకు సమర్పించుకోలేగన ప్రతి మీతో ఆకర్షించుకొని ప్రభావ నేను మీరు ఆకర్షించుకోకపోతే వాళ్ళు నశించిపోతారు ప్రభావ వాళ్ళందరినీ ఆకర్షించుకో రక్షించుకోని ప్రభావ మీకు వందలైన వైరస్ నుంచి ప్రభావ ప్రతి బిడ్డ మీరు ప్రతి కుటుంబం కాపాడండి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడని అది బహు భయంకరమైన ప్రభావ నైనా వేసే ప్రభా తి ఎట్లా ప్రాధం చేయాలని మాకు చూపించినారు ఆ విధానాన్ని మనుషులు మీరు చూపించాలా ప్రభావ దాని వారిని ఎంతోమంది పడ్డారు ఓ ప్రభా మాతో పాటు ఉన్న వాళ్ళ ప్రభా సహోదరుల ప్రభావ ఎంతోమంది ఓ ప్రభా ఒక గ్రామంలో ప్రభా అంగ టీచర్ ప్రభా తెలియకుండా ప్రవ వాళ్ళ కుటుంబం తెలియకుండా పోయి ప్రభా ఆ బిడ్డ నైనా ఒక వ్యాక్సిన్ తీసుకున్న ప్రభావ దాని వల్ల ఎంతగానో సఫర్ అవుతుంది బాధపడుతున్న ప్రభావ తాకండి ప్రభా మీరు స్వస్థ ఓ దేవాతి దేవ సంపూర్ణంగా న్యూటలైజ్ కావాలా ఓ దేవ ప్రతి అవయవలను పనిచేస్తున్న ప్రతి ఇన్ఫెక్షన్ ని అక్కడ ఆ ముందు ప్రభావాన్ని వేస్తున్నాము న్యూట్రల్ కావాలా ఏసుక్రీస్తున్నాములో అది సంపూర్ణంగా యూరిన్ రూపంలో బయటకు పోవాలా వ్యాక్సిన్ ఏసుక్రీస్తాన్ని ఆజ్ఞాపిస్తున్నా దేవా ప్రతి బాడీలను ప్రతి అవయవలారా ఏసుక్రీస్తా ఉంది ఆజ్ఞాపిస్తున్నా ఆ వ్యాక్సిన్ రిజెక్ట్ చేయండి ఆ వ్యాక్సిన్ మీరు రిజెక్ట్ చేయండి అది ఏ స్థునామో ఏసుక్రీస్తు నామను న్యూట్రలైజ్ కావాలా అది యూరిన్ రూపకంగా బయటకు పోవాలా దేవా మీరే స్వస్థపరచండి సంపూర్ణంగా స్వస్థంగా బిడగల ఇచ్చే మాత్ర గొప్ప దేవా నా తన ఈసు ప్రవణ తన్ని అలాంటి కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఆయన ఈసు ప్రభావం జాగ్రత్తగా జీవించాలా అనేకలు ప్రవణ తండ్రి ఆ విధానం నుంచి ప్రభావ దాని నుంచి ప్రభావాన్ని రక్షింపబడలాగిన ఆ విధానాలు నేర్పించాలా ప్రభావ మీరు సహాయపడమని ప్రాదిష్టమైన మీ దైవికమైన జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా అనేకుల ప్రభావం మేము ఏ రీతిలో మీకు మాకు జ్ఞానం అని గురించండి ఓ మీ తలంపులు మీ ఆలోచనతో నింపి రాబోయే దినాల్లో మేము ఏ ప్రభాస్ వార్త ప్రకటించాలో ప్రభు ఏ రీతి మీ ముందుకెళ్ళాలో మీరే మార్గం చూపించి నడిపించి ప్రతి చోట మీ కొరకు ముందు సాక్షులు ఈ ఆరాధ్యంలో పాల్గొందిన ప్రతి బిడ్డల్ని ప్రతి కుటుంబాలు దీవించి ఆస్వాదించాలని నూతనంగా అభిషేకించి మీ గొప్ప సాక్షులు పెట్టుకోమని ప్రార్థిష్టమైన కుటుంబాలు మీరు పోషించండి ప్రభావ వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి మీరు కాపాడమని ప్రార్థిష్టమైన మీ కృపలో భద్రపరచుకోండి మీ కనికీరం చూపించమని ప్రార్థిష్టమైన నా దేవన ప్రభ ఇంకా ఎంతోమంది ప్రవి ఆన్లైన్లు వింటున్నారు ఎంతో మంది వాక్యాలు ప్రవ ఆయన ఈ ఇంతకాలం మీరు కొనసాగిస్తున్నారు ప్రభావ ఎన్నో విషయాల ప్రభావం మీరు మాకు చూపిస్తున్నారు ప్రభానికి వన్ ఇది ఇంకా ముందు కొనసాగాల అనేకులు ప్రభావం ఆచరింపబడాలి అనేకులు మీ వాక్యంతో రావాలి సత్యంలో స్థిరపరచబడాలా రక్షణ పొంది ప్రభావం మీ శోత ప్రకటించాలా అనేక రక్షణ నడిపించాలా అలాంటి సేవా జీవితంలో ప్రతి ఒక్క వెళ్ళి నడిపించి మీరు రాందరూ సిద్ధపరచుకోవాలి త్వరలో రానున్న ఏసుక్రీస్తు పరిషుద నామేష్ఠనామ తండ్రి ఆ మెయిన్ ప్రభు పరిశుద్ధ మీకు వందనాలైనా మహోన్నతలకు తండ్రి మహిమ స్వరూపి మీకే వందనాలైనా ప్రభు ఈ దినమంతా మీ సాయం చేతి మీకు వందనాలు ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మిమ్మల్ని స్థితించలాగిన మీ యొక్క స్వరం వినలాగ మిమ్మల్ని సీత పరిశ్రమకి మీకెంతో వందనాలు ఏసయ్యా మేము ఉంటుంది బహుభయంకరమైన కాలం అనమల్ యాకబో భక్తుడు జ్ఞాపకం తీస్తున్నాడు తండ్రి అవును ప్రభా తండ్రి మేము ఏ రీతిగా జీవించాలని మీరు మా తను మాట్లాడండి ప్రభావ స్వార్థము దాని అపేక్ష లేని జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇతరుల బాగులు ఆలోచించే బిడగా మనం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా మీరు తనమల్లి ఏ రీతిగా అయితే లోకానికి మీ యొక్క సొంత కుమారుని అనుగ్రించినారో ప్రభా అవునైనా మీరు ఏ రీతిగా తనమల్ని తనని మా యొక్క రక్షణ మార్గం కొరకు అనుగ్రంచినారో ప్రభా దానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే రీతిగా ప్రభా మేము కూడా ఈ వెళ్ళి తండ్రి త్యాగ గురిత మన జీవితం సేవ చేసేలా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ చెంతగా నడిపించాలనేకలను ప్రభావ అనేకులను ఆశ్రయించాలా అనేకుల జీవితాల సంతోషం తీసుకొని రావాలా అనేకుల జీవితాల సమాధానం తీసుకొని రావాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి మీకే వదనాలనైనా అవును ప్రభు నిన్ను వలని పొరుగు అది ఏ రీతిగా చేయలేని స్థితిలో ఉంటున్నప్పుడు క్రైస్తవ జీవితం కానీ ప్రభు మేము అది పాటించాలా ప్రభావ మీరు వింటున్నారే కానీ పాటిస్తులేరన్నాడు యాక భక్తుడు విన్న ప్రతి వాక్యాన్ని మేము పాటించాలా మా జీవితాలలో అటువంటి పాటించే సేవ జీవితాల మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరు అనేక పర్యాల మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు నేను గొప్పదేవా ఈ యొక్క వైరస్ గురించి ఎన్నో సమస్యల క్రితం మమ్మల్ని హెచ్చరించినారు దాని తర్వాత ప్రభావ ఈ వైరస్ ఎవరిని పడుతుంది ఎవరిని పట్టదో కూడా మీరు చూపించినారు దాని తర్వాత ప్రభావం బయట మీరు మాకు చూపించినారు వ్యాక్సిన్స్ ఎటువంటి భయంకరమైన మోసం అని కూడా మీరు మాకు చెప్పించినారు ప్రభా దుష్టుడు ప్రభావ మీ టోటల్ గా తన కంట్రోల్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నేను మా శర్రలు అనేవాడు ఓ ప్రభు గాయపరుస్తున్నది తండ్రి వాడింతకాలం ఆత్మని గాయపరిచేడు ప్రభావ ఇప్పుడు శరీరాన్ని గాయపరచడానికి చూస్తున్నారు ప్రభావ కానీ మీరు స్పెషల్ గిఫ్ట్స్ మాకు అనుకరిస్తున్నారు దాన్ని న్యూట్రలైజ్ చేయడం విత్తనం నాటాల ప్రభా అటువంటి విత్తనాన్ని నాటే భాగ్యం మాకు దించండి అవుననే ఇతరుల భాగోగులు ఆలోచించే విధంగా మాకు నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ సేవా జీవితంలో బలపరచండి పరిశుద్ధాలు నడిపించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ శాక్షలు పెట్టుకోమని ఏసుక్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ జీవం కలిగిన దేవ జీవ అధిపతి అయిన ఏసనైనా నీకెంతో వందనాలు ప్రభా అయినా నీకెంతో స్థుతులు స్తోత్రముల ప్రభా ఈ గడిచిన కాలం అంతా కాచి నీ రెక్కల కింద భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా నా ప్రభా నీకులు ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభా కానీ నువ్వు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రముల ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభానైనా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీకు వందనాలు తండ్రి నా ప్రభాత అంటే నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవాల ప్రభాతండి నీ వాక్యం ప్రకారం మేము జీవించాలి ప్రవర్తించాలా ప్రభాత అండ్రి నా ప్రభావ మీ మిత్రుల పట్ల కనికరము సమాధానము ప్రేమను కూడా మేము చూపించాలా ప్రభానతండి అలాగే ప్రభాత అండ్రి నాయన నిస్వార్తలో ప్రభాన మేము ముందుకు వెళ్ళసాగినాం మీరే సహాయం దయచేయండి ప్రభాతం అండి అలాగే ప్రభాత అంటే ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రభావమైన వాళ్ళ ప్రతి ఒక్క హృదయవాంలు మీరు నెరవేర్చండి ప్రభాతండి వాళ్ళకి ప్రభానమైన వాళ్ళకి కావాల్సిన కార్యం జీవితంలో జరగాల్సిన గొప్ప కార్యాలన్నీ మీరే జరిగించండి నా ప్రభాతం అంటే ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ఎవరైతే వినబోతున్నారో ప్రభావ వాళ్ళందరూ ప్రభానమైన వాక్యం ద్వారా మాట్లాడి బలపరచండి ప్రభాతాండి అండ్రి మా అనుదిన ఆహారం నీవే ప్రభా నా తండ్రి దినదినం ప్రభాని యొక్క వాగ్యంలో మేము వర్దిల్లాలా ప్రభాతం అండ్రి అట్టి కృపను అట్టి బాగ్యతను తన్యతను మాకు దయచేయండి ప్రభాతండ్రి అలాగే ప్రభాత తండ్రి ఈ కోవిడ్ వ్యాక్సిన్ నుంచి మేము ఎలా బయటపడాలో మీరు మాకు చూపించారు ప్రభాత్ అండి ఆ విధానాలు మేము పాటించాలా మీరు మాట్లాడే ప్రతి వాక్యం ద్వారా మేము ఆ రకంగా వాక్యం ప్రకారం జీవించే కృప దాన్ని దయచేయండి అలాగే ప్రభాతండి మీరే ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఇవేగములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరేడని ఏసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నా తండ్రి ఆన్లైన్ వందనాలు నిరంతరంరీతిగా ఉన్నదేవా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మా జీవితంలో మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభావ చీకటిలో నుంచి వెలువలొక్కి నాయన నడిపించిన దీన్ని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి ప్రభాయనా ఈసయ తండ్రి రాకడ గురించి తండ్రి మేము చేయవలసిన బాధ్యత మీ యొక్క మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభ అటు జీవితం కలిగి జీవించే వ్యక్తులుగా ఉండినట్లు సాయం చేయండి ప్రభా అయినా ఈ లోకాశ శరీరాశ నేత్రాశ జీవపుడ్డంబం ఆయన వీటికి ఆశ పడక ఇతరుల మేలును కోరి తండ్రి నైనా త్యాగపూరితమైన జీవితం కలిగి జీవించే వ్యక్తులుగా ఉండునట్లు సాయం చేయండి ప్రభా నైనా అంతము సమీపించి ఉండగా కొద్ది దినాలు బ్రతకల్చి ఉండగా తండ్రి నైనా విరుదమైన వాటిని తండ్రి అవసరమైన వాటిని చేపట్టినైనా ముందుగా వెళ్ళిన ముందుకు వెళ్ళినట్లు సహాయం చేయండి తండ్రి ప్రభానైనా ఏసు రజ అపవాది వాడి క్రియలో యేసు నమ్మములో లయమైపోను తండ్రి ప్రభానైనా విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించి నీరు కట్టునట్లు తండ్రి ప్రభానైనా అనేకులకు తండ్రి ప్రభ దారిగా ఉండునట్లు సహాయం చేయండి ప్రభా నాయన ఎసయ తండ్రి ప్రభ టీంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకై ప్రార్థిస్తుంటున్నాం తండ్రి వారి అవసరతలను వారి తండ్రి ప్రభ మరి కావలసిన వనరులను సమకూర్చవలసిందిగా వేడుకొని చుంటున్నాం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి జాషు అని బట్టి ప్రార్థిస్తుంటున్నాం ఆయన కిడ్నీలు రీస్టోర్ చేయమని వేడుకొని ఆయన ఉత్పత్తిని దయచేయండి ప్రభావ గొప్ప కార్యాలను చేయండి ప్రభావ కావలసిన అవసరతలను దయచేయండి ప్రభావ ఆ ముట్టండి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయమని వేడుకొని చుంటున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నాపం తీసుకుంటున్నాం కుటుంబాన్ని శ్వాసపరచమని వేడుకొని అయినా మీ చేతులు కప్పజెప్పుకుంటున్నాం కరోనా నుండి అనేకుల్ని కాపాడుతూ వచ్చిన దేవా ఇప్పుడు వ్యాక్సిన్ నుంచి కూడా కాపాడమని వేడుకొని సహాయం చేయండి ప్రభా నైనా ఇషయా ఇది కేవలము తండ్రి ప్రభా శాంపుల్ లాగానే ఉంది ప్రభా ఇంకా దీని అంతము భయంకరంగా ఉండబోతుందని వింటున్నాం ప్రభా శ్రమల కాలంలో ఉండగా సంఘముకు విశ్వాసులకు ప్రతి నైనా ఈ మీరు తోడుగా నీడగా బలపరచమని నేను ఆ జ్ఞానం లేని నాకు జ్ఞానమును దయచేయమని భక్తితో కూడిన జీవితమును దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ చేతులు కప్పదెప్పుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆమె గొప్పదేవా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు వేసు ప్రభా వాక్యాన్ని మీరు గటి ఫలింపు ఇచ్చేయండి ప్రభా ఏసే గొప్పదేవ దేవా కనికరం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభు మా మా రక్షక మీకెంతో లెక్కలేనని వందనాల ప్రభా అలెల్వియా రాజా మీకెంతో స్థుతులు ప్రభా స్తోత్రాలు నాయన మీ బంగారు పాదలకు లెక్కలేనని వందనలు ఏసు ప్రభా కృపామయుడ దయామయుడ మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తు నామం వైరస్ విజృంభిస్తుంది ప్రభా दीवा कृप वारपी प्रभा प्रति रक्षण मार्ग लड़पी प्रभा दईग तंत्र कृपग ते वालू मार्मे की रावाल प्रभ मे दाल चंद चेरला प्रभा गोप आत्मक्य वारे पटेर जगह प्रभा की प्रभाव मौकर जीवन दी प्रपाल विचिपे परशुद्ध का तैयार प्रभा मैंमा स्म प्रभ मुकल देवा गोप देवा वंदना प्रभाव आत्मीयक दिखे भाग्यम प्रति बिट की दई चे प्रभाग देवा प्रति ओखर की आत्माभिषेक दई चे अग्न अभिषेक दई चे प्रभा पापी पैस्थ पड़ा की वील प्रभा पशु आत्मशक्ति चेत देवा दिन जी प्रभा प्रति रोज युद्धमेस प्रभा दा की शक्ति बलाेदी मेरे प्रभा మీ దగ్గర నుంచి మేము పొందుకోవాలా ప్రభా అలాంటి ప్రభా మీ పల్లో ఒక జ్ఞానం చేత నింపండి ప్రతి ఒక్కరిని ప్రభా దేవామి సేవ నిమిత్తమై వాడబడాలా ప్రభా ప్రతి ఒక్కరు ఏ మీకు వందనాల ప్రభా మీ నామం మహిమార్థమై ప్రభా మీ నామం ప్రభా గణపరచడానికే ప్రభా మీరు గొప్ప ఆత్మ కార్యాన్ని కృప చూపించండి ప్రభా ఏసు నామంలో ప్రార్థన చేస్తాం మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధ్యతలకి తోడేను కాక ఆ మెయిన్ ఆ మెయిన్